సరే ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశ సర్వోన్నతుడా జీవం గల తండ్రి జీవాధిపతి మీకే స్థుతులు స్తోత్రాలు తీర్చుకున్నాను గొప్ప దేవ ఈ గడిచిన కాలువంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జులుగా నిలబెట్టుకున్నాను ఆయన మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభా మీకు నూతనమైన కృపను మాకు అనిపిచ్చి నడిపించింది నూతన అభిషేకంగా ఇచ్చిన ప్రభ నా దేవ నా ఇక మధ్యకాల సమయంలో ప్రభా మీకు సన్ని వచ్చిన ప్రభావ మీరు మాత్రం మాట్లాడిన ప్రభా మీకు నూతనమైన అద్భుత కార్యం జరిగించిన ప్రభావాక్యం ద్వారా మాట్లాడని పాఠం ద్వారా మయం పొందండి రాణబెడ్డి త్వరగా సమాప్తి చివరి అంచులని ఉంటుండగా ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుభతో యథార్థంగా మేము జీవించాలా ప్రభావ నీతి సత్యాన్ని ప్రభావ నీకులకు ప్రభా ప్రకటించే బిడలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ ఆయన మా ఏర్పాటు మీరు నీత్యం దృష్టిగా మరీ జాగ్రత్త పడాలా ప్రతి దశలో ప్రభా నేను మహిమ పరిచి బిడలుగా మీ ఉండాలా మీరే సాహితులు ఇక మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిషద నామవున ప్రాధిశ్యం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ పాట పాడండి ఎవరన్నా తరువా సజీవుడవు సరిపోల్చగల సామర్థ్యమును కొని ఆడదినది దివ్య తేజం ధ్యానం నా ప్రాణం నీవేస నా ధ్యానం నా ప్రాణం నీవేసరువయుగములలో సజీవుడవు సరిపోల్చనా సమర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా ప్రేమ ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించువాడవు నీవే సూర్యులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సూర్యులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగల నామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యం స్థుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే తో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవి నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుదీరుడా నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుదీరు సరువ యుగములలో సజీవుడవు సరిపోల్చగల నా నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా కృపళ్లతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభాతిశయముగా చేసి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభాతిశయముగా చేసి నన్ను నెమ్మది కలిగించాహుబలముతో శత్రువున నచ్చిన బహుసూరుడా నెమ్మది కలిగి బాహుబలముతు శత్రువు ననచిన బహుసూరుడ సరువ యుగములలో సజీవుడవు సరిపోల్చగల నామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్యతేజం నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యా హలలుయలూయ అలలుయ ఎవరికన్నా ప్రేరేపణ వాక్యం సరే నేను చెప్తానులే ఈరోజు వాక్యం సరే చిన్నగా ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తుంది నా వా నా వాయి వినిపిస్తుంది నా క్లియర్ గా ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తుంది స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనదుల కృపా కనికరం వల్ల తండ్రి గొప్ప దేవానికి స్థుతుల్లి స్తోతలు అర్పించుకోవడమైనా గొప్ప దేవ ఈ గడిషన కాలం అంతా ప్రభా మమ్మల్ని కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభా ఇక మధ్యకాల సమయంలో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానిస్తకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వనాలు ప్రభా నికే స్థులు స్తోతలు అర్పించుకుంటాం నేను ప్రభా ఇక సమయం ఓ ప్రభా ఎంతో మందికి లేదు ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు మీకు సన్నిధిలో మీతో పాటు కలిసి ప్రభా నేను శృతించేలాగా మీకు స్వరం విని ప్రభా మీ ఆనందించి బిడ్డలుగా ఆ ధన్యత మీరు మాకు ఈ మధ్యకాలం సమయంలో దాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ ఈ సమయంలో ప్రభావ ఈ పాదల దగ్గర చేరిన ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి మీకు నూతమైన పరిషదాత్మ అభిషేకం కి ఈ వాక్యమే సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా ప్రభావ దాని ప్రకారం మీరు మరి విశేషంగా ప్రవ్వ అనుభవపూర్వకంగా వాటిని మేము ప్రకటించాలా అనేకులకు ప్రేమతో అంటే అభిషేకాన్ని మాకు అనుగరించి మాట్లాడి నాన్న బిడ నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవ్వ మీరు నడిపించి ఆయన మీకు సువార్త నిమిత్తమై ప్రవ్వ మీ సంపూర్ణ స్థితిలో మేము ముందుకు పోలాలని సహాయపడండి గొప్ప దేవ ఎంతో గొప్ప పరిచర్య మీరు మాకు అనుగ్రించినారు ఓ ప్రవ్వ అక్కడ మెలికి సేద క్రమంలోకి మీరు మమ్మల్ని నడిపించినారు నాకు తగినట్టు నా తండ్రి నా దేవ అనేకులు మీ చెంత మీరు నడిపించాలా అలాంటి సేవా జీతంలో నడిపించండి ప్రవ్వ మీరే మాకు సహాయకలి ఉండమని యేసు క్రీస్తు పరిషద నామ్రాధి కాబట్టి ఆ యోహన్సు వార్త ఐదో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము యహోన్సు వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో ఇక్కడ బాప్తీ సమితి యోహాను గురించి మన ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి బాప్తీ సుమితి వ్యవహాన్ గురించి మనం మనం చూసినప్పుడు యేసు ప్రభు కంటే ఆయన ముందుగా రావడం ఆయన లేఖన ప్రకారంగా ఆయన మార్గం సరళలను చేయటం ఏసు ప్రభు బాప్తి స మన ప్రభుకి కాబట్టి ఆయన ఆయన దగ్గరున్న ఒక యాజకత్వము బాప్తి సమితి వ్యూహాన్ ద్వారా నుంచి మన ప్రభుకి ట్రాన్స్ఫర్మ్ కావాలా కాబట్టి ఆ విషయాల్లో బాప్తి సమితి దగ్గరికి ఏసు ప్రభు రావటం మన ప్రభు కాబట్టి నీతి యావత్ ఈ రీతిగా జరగాల అనే విషయం ఆయన చెప్పటం ఇవన్నీ మనం చూస్తాం కానీ దానికి ముందు ఆ బాప్తి ఆయన వచ్చినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది మారుమనిసి పొందని చెప్పి ఆయనకు అరణ్యంలో ఒక కేక వేసింది ఆయన అంటే దేవుడు అక్కడ దగ్గర కాబట్టి మీరంతా మారుమనిచి పొందండి అనే విషయం అక్కడ బాప్తిసం చివహను అక్కడ ప్రకటించినట్టు మనం చూస్తాం కాబట్టి ఆయన అరణ్యంలో ఉన్నాడు అరణ్యంలో ప్రకటిస్తుంటే ఆ యోర్ధాని నది నది ప్రాంతాన అనేకులు యూదులు మిగతా అనేక జనులు వచ్చి అక్కడ బాప్తిసం పొందుట చూస్తూ ఉంటారు కానీ ఆ అందులో ఎంతో మంది వచ్చి కొంతమంది బాప్తిష్టం పొందుతారు మార్మోన్స్ విషయంలో బాప్సం పొందుతారు తర్వాత ఆ కొంతమంది యూదులు వచ్చి అడుగుతారు మేము అబ్రహాం సంతానం కదా మరి మాకు బాప్తీసం అవసరమా మాకు అని చెప్పి కొంతమంది అడుగుతారు కాబట్టి ఆయన సర్ప సంతానం అని వాళ్ళని సంబోధించటం కాబట్టి వాళ్ళు ఆ రీతిగా తీర్మానించుకోవటం ఆ రీతిగా బాప్తీసం నుంచి వ్యూహాన్ని పరిచర్ చేయటం మనం చూస్తూ ఉంటాం కానీ అనేకులు ఆయన నమ్మిందు కొంతమంది కొంతమంది ఆయన నమ్మలేదు కానీ మా ప్రభు ఇక్కడ ఒక విషయం ఏం చెప్తున్నంటే అంటే ఒక దేవుని సేవకుడు ఎట్లా ఉంటాడు అనే విషయం ఇక్కడ మంచి మనం చూస్తున్నాం కాబట్టి ఆయన ఆయనను ప్రేమించే ప్రతి ఒక్క బిడలు ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్కరు వెలుగే ఈ లోకంలో ఆయనే వెలుగు కదా యేసుప్రభు వెలుగు నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక నిత్య జీవు వెలుగులిగి వాక్యం చెప్తుంది కాబట్టి ఏసుప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆయన ఆయనను సేవించే ప్రతి ఒక్కరు వెలుగు వాళ్ళే కాబట్టి ఆ వెలుగు ఏం చేయాలా ఆ వెలుగు అనేకులకు ప్రకటించాలా అనే విషయం అక్కడ చెప్తున్నప్పుడు కాబట్టి ఎన్నో విషయాలు మనం ఇక్కడ చూస్తాం అయితే ఏ రీతిగా ఉండాలా అనే విషయం అక్కడ చెప్పబడుతున్నప్పుడు యోహన్ సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో అతడు మండుచు ప్రకాశించుకున్న దీపమై ఉండెను చూడండి భారతీయు నుంచి యోహన్ గురించి కాబట్టి మన ప్రభువు నీతి సూర్యుడు అయినా ఆయన మనమంతా ఆయన వెలుగును పొందుకున్న వాళ్ళది కాబట్టి ఎట్లా ఉన్నారు అనే విషయం అక్కడ చెప్తున్నాడు అతడు మండుచు ప్రకాశించిన దీపం ఏంటంటే ఎప్పుడు మండుచు ప్రకాశిస్తుందంట చూడండి మండల మండుచు తర్వాత ప్రకాశిస్తుండడు చూడండి అది మండేలాగా ఉండాలా తర్వాత అది ప్రకాశించాలా ప్రకాశించడం అంటే ఆ వెలుగు అనేది అనేకులకి వెళ్ళిపోవాలన్నట్టు అది ఆ ఒక వెలుగు ఎక్కడ వెలుగు ఆ వెలుగు ఏమవుతుందంటే అనేక దిక్కల నలుమూలలు అది ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది నలుమూలలు అది వ్యాపిస్తుండదు ఆ వెలుగు ఎక్కడైతే పోతుందో అక్కడ చీకటి ఉండదు కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు అక్కడ ఎంతో మంది ఉన్నారు మన ప్రభు చెప్తుంది ఈ మాట చూడండి అతడు మండుచు ప్రకాశించిన దీపమై నేను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించేటకు ఇష్టపడిరి చూడండి మీరు ఆయన ప్రకాశిస్తున్న ఒక దీపంలాగా ఉన్నాడు తర్వాత మీరు అతని వెలుగులో ఉండి చూడండి అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడిరి కొంతకాలమే కొంతకాలమే వాళ్ళు ఇష్టపడిందంట చూడండి వెలుగులో ఉన్నది చెప్పుకొని చీకట్లు నడిస్తే కాదు కదా విధానం కాబట్టి ఈ యొక్క ఈక ఈ యొక్క శాస్త్రుల పరిచయలు కూడా వాళ్ళు కొంతకాలము ఆయన నమ్మినరంట కొంతకాలం వరకు ఆనందించారంట తర్వాత కొంతకాలము నడిచిందంట చూడండి మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించేటప్పుడు ఇష్టపడేది అంటే కొంతకాలం ఇష్టపడిందంట మరి మీ కాలం అంటే చూడండి ఇది టెంపరవరీ విధానం అన్నట్టు కాబట్టి మన శాశ్వత కాలం వరకు ఆయనతో పాటు మన సాహసం చేయాలి కదా కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఉన్నప్పుడు ఎందుకు ఆ రీతిగా ఇష్టపడిన వాళ్ళు ఒక వాక్యం మనం చూస్తాం ఇక్కడ ఎందుకన్నప్పుడు చూడండి ఎందుకన్నప్పుడు మనం ఇక్కడ ఏసు ప్రభులు ఒక ఉపమానాల్లో చెప్తారు ఏ రీతిగా అన్నప్పుడు ఎందుకు కొంతకాలం వాళ్ళు ఇష్టపడ్డరు కొంతకాలం వెలుగులో ఉన్నారు కొంతకాలం ఆనందించారు తర్వాత వాళ్ళ ఆనందం ఏమైపోయింది వాళ్ళ ఆనందం ఏమైపోయింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏ విషయం అన్నప్పుడు చూడండి ఒక విషయం అర్థం ఉన్నప్పుడు మతైసు వార్తలో ఈ పదమూడు అధ్యయం ఇరవై ఒకటి వచ్చిన మన ప్రభు చెప్తుడు అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగగానే అభ్యంతరపడును ఎందుకు చూడండి కొంతకాలం అంట చూడండి కొంతకాలం చూడండి ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా చూడండి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కొంతకాలము ఎట్లా ఉంటారు అట్లా కాలం చూడండి అతనిలో వేరు లేనందున అంటే చూడండి మన అర్థం చేసుకున్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకున్నప్పుడు వేరు ఎప్పుడు వస్తుంది ఒక చెట్టు నాటుకున్నప్పుడు ఒక చెట్టు నాటినప్పుడు ఆ వేరు లోపలికల్లా పోతేనే అది ఆ చెట్టుకు బలం ఉంటుంది ఆ చెట్టు సారం పీల్చుకుంటూ ఉంటుంది కానీ ఆ చెట్టు వేరు లోపలికి పోకపోతే ఏమవుతుంది సరే లోపలికి ఎప్పుడు పోతుంది వేరు అన్నప్పుడు ఒక బండ మీద ఒక ఇత్తనం పడితే అది ఆ వేరు దంట నాటుకుంటుందా నాటుకోదు ఎట్టి పరిస్థితుల్లో నాటుకోదు కానీ బండ సందులో కొన్ని మొక్కలు ఉంటాయి ఎందుకు ఆ సందులో కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు ఏదో కొంత మట్టి ఉన్నప్పుడు అవి ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు కొంతకాలం వరకు అతను నమ్మేందుకు ఇష్టపడేదంటే ఆయన చెప్పే వాక్యాన్ని వాళ్ళు సహించలేకపోయినారు మారుమని స్తంభించిన వాపసు మీరు పొందండి మీ జీవితాలను మార్చుకోండి మీ మీ పాపకు జీవితాన్ని విడిచిపెట్టి రండి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పిస్తే మీరు బుద్ధి చెప్పిన ఎవరు మారుమని తగిన ఫలాలు మీరు ఫలించండి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరినా ఉంచబడింది ఫలింపని పత్తి చెట్టు నరకవే పడును అది నరికివే పడుతుంది కాబట్టి అది ఆయన డైరెక్ట్గా హెచ్చరించండి ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యోహను భక్తులు బాపిస్ నుంచి యోహను ఆ రీతిగా హెచ్చరించు కానీ వాళ్ళు ఆ హెచ్చరికని స్వీకరించలేరు కానీ చూడండి ఒక దేవుని సేవకులు ఆ రీతిగా వాళ్ళు హెచ్చరించినప్పుడు అంటే ఆ టైంలో మనం అర్థం చేసుకోవాలా ఏలే ఒక ఆయన వచ్చిన చూస్తాం కదా కాబట్టి ఆ టైంలో ఏలి ఆత్మ ఉంది ఆయనలో అంటే ఏలి ఎలాంటి అభిషేకం ఎంతో పవర్ఫుల్ అభిషేకం పొందుకొని అలాంటి పవర్ దేవుడు అక్కడ ఇచ్చిండు కాబట్టి ఒక అన్ని దశల్లో కూడా మనం అవన్నీ ఆయన ఈ దేవుని దైవత్వాన్ని మనం చూస్తూ ఉంటాం కదా మన ప్రభు విషయం కూడా అంతే కదా ఆయన ఒక దశలో మానవులాగా ఉన్నాడు ఒక దశలో ఒక దేవుళ్లాగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఈ విధానాలు కాబట్టి ఆ ఎందుకు ఆ రీతిగా చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు అన్నట్టు ఈ రోజు కూడా మన మన ఆత్మీయ జీవితంలో మనం సాగుతూ ముందుకు పోతున్నప్పుడు ఎంతోమంది క్రైస్తవులు దేవుని బిడలు ఎందుకు కొంతకాలం నమ్మి ఎందుకు శ్రమల పాలవుతున్నారు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న చూడండి కొంతకాలం వరకు ఎందుకు ఇష్టపడాలా ఆనందం చెప్పాలంటే ఈ ఆనందం శాశ్వత కాలం ఉండాలి కదా పావులు చెప్పినట్టు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించండి నీకు మరలా చెప్తున్నా ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ ఆనందించాలి కానీ ఇక్కడ కొంతకాలమే ఆనంది తీసుకోవాలి ఇక్కడ కొంతకాలమే ఆనందిస్తున్నారు అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తమై శ్రమైనను హింస అయినను కలుగగానే ఇది విషయం అన్నట్టు చూడండి కొంతకాలము అతను వేరు ఎందుకు లేదన్నప్పుడు ఆ వేరు అది లోపల కల నాటుకొని పోతేనే అది ఫలిస్తన్నట్టు అంటే బండ బండ విత్తనం పడితే ఏమైనా లాభం ఉంటుందా ఏం లాభం లేదు అది మెత్తని మెత్త రాతి నీళ్లను మెత్తని భూమిలో మంచి నెలన విత్తనం పడితే అది నూరంతలుగా ఫలిస్తుంది అది ముప్పది అంతలుగా ఫలిస్తుంది అది అరవదంతలుగా ఫలిస్తుంది కానీ ఎందుకు వేరు అతని వేరు ఎందుకు లేదంటే ఒక విషయం మనం అర్థం ఆ వేరు ఎందుకు లేదంటే కొంతకాలం నమ్మి వాక్యం నిమిత్తం నువ్వు వాక్యం ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీకు శ్రమ ఉంటుంది నీకు కష్టాలు వస్తూ ఉంటాయి నీకు ఎన్నో శ్రమలు శోధనలు వస్తూ ఉంటాయి ఆ శోధనలో వాక్యం నిమిత్తం శ్రమైన హింసైన కలగైన అభ్యంతర అనుమానం పడతారు అప్పుడు వాళ్ళు ఫలించలేరు అన్నట్టు కాబట్టి యహోన్ బాప్తీ సం చెప్పిన మాట విన్నప్పుడు వాళ్ళంతా ఎందుకంటే ఆ వాక్యాన్ని వాళ్ళు స్వీకరించలేదు వాళ్ళు దాన్ని తృణీకరించరు కాబట్టి అది వాళ్ళని నాటుకోలేదు చూడండి విత్తనము ఆ భూమి మీద పడ్డప్పుడు అది మంచినెల పడ్డప్పుడు అది ఆ విత్తనం అనేది ఎప్పుడైతే పడుతుందో ఆ విత్తనం అనేది చూడండి అది మొలకెత్తకపోతే ఏమవుతుంది ఒంటిగా ఉండి అది అది మృతమైపోతుంది కాబట్టి మన హృదయాలు కూడా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట ఎప్పుడైతే మనం ఎంతో భయంతో భక్తితో మనము ఎప్పుడైతే మనం దాన్ని స్వీకరిస్తామో అది మన హృదయంలో నాటుకొని అది వృక్షమై మహావృక్షమై అనేకులకి ఒక నీడనిచ్చే చెట్టు ఉంటుంది అనేకమైన వాటి వచ్చి ఆగా ఆ చెట్టు నిడన ఉండే వాళ్ళగా మనం చూస్తాం అక్కడ కాబట్టి కానీ అలాంటి జీవితం మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం అనేది కరెక్ట్ జీవితంలో మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే కొంతకాలమే నమ్ముతున్నారు చూడండి బాప్తి పొందుకుంటున్నాం రక్షణ పొందినం ప్రభు నమ్ముకున్నాం కానీ కొంతకాలం తర్వాత ఏమైందంటే ప్రార్థన ఉండదు సేవ ఉండదు సాహసం ఉండదు ఈ లోకాదులో పడిపోయి వాళ్ళంతా మళ్ళా అభ్యంతర పడి ఆ శ్రమల్లో చిక్కబడి వాళ్ళు మళ్ళా మా పాత జీవితం సామాన్య జీవితం జీవిస్తూ ఉంటారు చూడండి అందుకే కొంతకాలం ఆనందిస్తున్నారు కానీ మన ప్రభు ఆయన ఇచ్చే ఆనందం శాశ్వత కాలం కదా టెంపరీ వరీ అది ఎల్ల శాశ్వత కాలం ఆనందం ఆనందం మనం ఈ లోకంలో ఎంతో మంది ఆనందాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఏ రీతిగా ఒక రెండు వాక్యాలు మనం చూస్తున్నప్పుడు చూడండి ఇస్రాయల్ ప్రజలు సినాయ్ పర్వతం మీద ఆ నిర్గమాఖంలో మనం చూసినప్పుడు ఐగిత్తు దేశం నుంచి ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఆ మోసే ద్వారా బయటకు తీసుకొస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేసినాడు కదా వాళ్ళు మంచి మార్గంలోకి తీసుకొని చెప్పి తీసుకొచ్చిండు తర్వాత వాళ్ళు పది ఆగ్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు ఆ పది వాళ్ళు ఉల్లంఘించారు వాళ్ళు కాబట్టి మోసే ఏం చేసిందంటే ఆ సీనా ఆ సినాయ్ పర్వతం మీద ఆ సీనాయి పర్వతం మీద నలపతి దినాలు నలభై రాత్రాలు గడిపిండాయని దేవుని గట్టి సాగిల పడి ఆ శాసనాలు తీసుకుని కిందకు వచ్చిండు చూడండి మోసే ఒకసారి మోసే మీద తిరుగుబడతానం చేసినప్పుడు వాళ్ళంతా దేవుని మీద తిరుగుబడతానం చేసి వాళ్ళు ఉన్నప్పుడు ఆ క్షణంలో కూడా మోసే పక్క జరుగు ఒక క్షణంలో నేను వీళ్ళందరినీ నాశనం చేస్తా నీ గర్భంలోకి వెళ్ళి నేను మళ్ళా నేను పుట్టిస్తా అని చెప్పన్నప్పుడు అప్పుడు దేవుడు ఆ రీతికి చెప్పినప్పుడు మోసే ఎంతగానో ప్రాధాన్యత పడతాడు ఎంతగానో సాగిల పడి ప్రవద్దు నువ్వు ఆ కైతి దేశం నుంచి ఎంత గొప్ప జనాన్ని నువ్వు రప్పించినావు కానీ ఇప్పుడు వాళ్ళు నాశనం చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించలేక ఆ రీతికి చేసినని చెప్పి ఈ లోకమంతా నీ నామానికి అవమానం ప్రవని మోసే అడ్డపడి చూడండి మోసే నిరేతత్తుంది అంటే దేవుని నామానికి ఆ అవమానం కలగొద్దని మోషక్కడ ప్రాధాన్యపడుతున్నాడు ఒక విషయం అయితే రెండో విషయం ఏంటంటే ఆ ప్రజలు నశించిపోవద్దని ఇంకో దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు అంటే ఆ ప్రజల పక్షంగా మోసే దేవునితో సమాధాన పడుతున్నాడు చూడండి ఎంత గొప్ప ఆ పరిచర్య దేవుడు మోసకి ఇస్తున్నాడు వాళ్ళు చూడండి అంత గొప్ప మోసకి ఆ దేవుడు పరిచర్య ఏ రీతిగా చూడండి అంటే సమాధానం పడుతున్నాడు అంటే ఆ దేవుని దేవుని సమాధానం దేవునితో సమాధానం అంటే వారి పక్షంగా ఆ మోసకి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఆ ఆ రీతిగా ఆ చెప్తున్నాడు మోసే అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల మోసే అంత అంత కష్టపడి ఆరు లక్షల జనాంగాన్ని ఐదు ప్రదేశం నుంచి నడిపించి ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో ఆశ్చర్యకరాలు చేసి తర్వాత అరణ్యంలో నీళ్ళు బన ఇవన్నీ మనకు తెలుసు కానీ అక్కడ మన అర్థం చేసుకోవటం ఏంటంటే ఆయన అంత కష్టపడి అంతగా శ్రమ తీసుకొచ్చి ఈ ఆయన తీసుకొస్తే వీళ్ళు చేసిన పని ఏంది దేవుని ఆదిలేని నీళ్ళరా లేదా కాబట్టి ఈ రోజు కూడా మనం చూడండి దేవుని అడ్లీ మీరుతోనే ఉన్నారు దేవుని బిడలు కాబట్టి ఆయన ఎందుకు కొంతకాలమే నమ్మిదంటే వారు ఆ వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నారు వాక్యం నిమిత్తమైన శ్రమ వచ్చినప్పుడు కాబట్టి ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు ప్రభు కాబట్టి ప్రతి శ్రమను నేను జయించిన ఈ లోకాన్ని నేను జయించిన కాబట్టి మీరు కూడా జయించాలా చూడండి జయించిన వారికే నా దేవుని మందులో ఒక స్తంభంగా మిమ్మల్ని కాబట్టి జయించకపోతే ఏ రీతిగా మనం ప్రభు సన్నిధిలో మనం ఉంటాం పైకి శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కదా ప్రతి శ్రమను మనం జయించాలంటే ఏ రీతిగా జయించగలం కేవలం దేవుని వాక్యం వల్లే దేవుని వాక్యం వల్లే మన వాటి అన్నిటి మనం జయించగలం ఎందుకంటే యాకో ప్రశ్న పత్రిక మనం చూస్తాం సమస్త విధమైన దుష్టత్వం విరేగించిన దుష్టత్వం అని లోపల ఆ నాటబడి మీ ఆత్మలను కాపాడుకున్నకు శక్తిగల వాక్యాన్ని ఆపేక్షించమంటాడు అక్కడ అంటే చూడండి ఈ ఆత్మ ఇక్కడ కాపాడబడాలంటే ఈ దుష్టత్వం నుంచి పాపం నుంచి మనం కాపాడబడాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉండాల వాక్యము లేకపోతేనే శ్రమ వచ్చి వాక్యము నీలో ఉన్నందుకు ఆ శ్రమను ఆ వాక్యంతోనే సైతాన్ విజయం పొందుతాం ఆ సమస్య మీద విజయం పొందుతాం మన ప్రభు పొందింది విజయం కాబట్టి సైతాన్ వచ్చి శోధించినా కానీ ఆయన ఎంతగానో వాక్యంతోనే దాన్ని జయించింది కదా కాబట్టి మనం ఎందుకు జయించలేకపోతున్నాం వాక్యంతో అంటే ఆ క్షణానికి మనం ఎందుకు వాక్యం జ్ఞాపకంకి రాలేదు అన్నప్పుడు వాక్యం మనం వినలేదా లేకపోతే విని వినంటూ ఉన్నామా అనేది మనం అర్థం చేసుకోవాలా వాక్యం వినకపోతే ఏం జరుగుతుంది అపవాది వచ్చి సైతాన్ని వచ్చి ఆ వాక్యం ఎత్తుకొని పోతాడు వాడు ఆ విత్తనాన్ని మింగేస్తాడు వాడు చూడండి నీలో దేవుని వాక్యం పడకుండా నిన్ను అటగిస్తూ ఉంటాడు వాక్యం నేను విననీయకుండా నువ్వు వాక్యంలో బలపడకుండా వాడు ఏదో ఆటంకాలు తెచ్చి నీకు అభ్యంతరాలు చేస్తూ ఉంటాడు ఆ టైంలో వాక్యం నిమిత్తం నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే నీలో వేరు ఉంటే నువ్వు నాటుకుంటే ప్రభువులో నువ్వు దాన్ని జయిస్తావు కాబట్టి ఆనందము ఇది శాశ్వత కాలం ఉండాలా కాబట్టి కొంతకాలమే వాళ్ళు నమ్మినారు యూదులు కొంతమంది యూదులు నమ్మినారు కొంతమంది అభ్యంతరం కానీ ఆయన లేఖనం నెరవేరినట్టు నేను దప్పి మనం చూస్తాం కదా యవన్ సు వార్త అక్కడ కానీ ఆయన దప్పిగు చూడండి ఆ టైం లేఖనం ఎందుకు జ్ఞాపకం చేసిన ఆ టైంలో యేష్ ప్రభు అంటే యూదులు లేఖనాలు బాగా చదివే వాళ్ళు లేఖనాలే నమ్ముతారు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఏం రాశారు ఏం దేవుడు చెప్పిండు ప్రవక్తల ద్వారా అవన్నీ నమ్ముతారు వాళ్ళు కాలాన్ని బట్టి వాళ్ళు నమ్ముతూ వస్తూ ఉంటారు కానీ ఆ సిలువు మీద ఉన్నప్పుడు ఆయన దప్పికొంచున్నప్పుడు లేఖనాలు ఎందుకు జ్ఞాపం చేస్తుంటే ఇది మీకు చివరి అవకాశం ఇది మీకు చివరి అవకాశం ఇప్పుడన్నా మీరు నమ్మండి నేనే మెస్సేను నా ద్వారానే రక్షణ ఇప్పుడన్నా మీకు ఒక అవకాశం చివరి అవకాశం నేను మీకు ఇస్తున్నా అని ఆ లేఖనాలు జ్ఞాపకం చేస్తుంది అక్కడ కానీ అప్పుడు కూడా వాళ్ళ కన్నులు ముయబడ్డాయి వాళ్ళ కన్నులు తెరుచుకోలేదు ఇంకా వాళ్ళ గుడ్డితనంలోనే ఉన్నారు ఈ రోజు కూడా అనేక దేవుని బిడ్డలు ఇంకా గుడ్డితనంలోనే ఉన్నారు ఆయన ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకునే స్థితులు ఆయనను సంపూర్ణంగా గ్రహించని స్థితులు ఉన్నారు ఆయన దైవత్వాన్ని ఆయన నిత్యశక్తిని ఆయన ఆయన సంపూర్ణతను గ్రహించలేక ఆయన ఏ రీతిగా శ్రమల నుంచి విజయం పొందనేది గ్రహించలేక ఈ రోజు కూడా చిక్కబడుతూనే ఉన్నారు ఎందుకు వాళ్ళు ఆయనలో నాటుకోలేదు కొంతకాలమే ఇష్టపడ్డరు రక్షణ పొందిన కొత్తల్లో మనం ఎంతగానో ఆనందిస్తూ ఉంటాం ఎంతగానో సంతోషం ఎన్నో ఖాళీలు జరుగుతుంది ఆత్మీయ జీవితంలో మనం పోయే ఎన్నో సమస్యలు శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతకాలం ఆనందించిన తర్వాత తర్వాత నాకు దేవుడు ఏం చేసినలే ఎంత కష్టాలు పాలైన కానీ నేను ఎంత ప్రార్థన చేసినా కానీ నాకు దేవుడు విజయం ఏవట్లేదు అని ఆ రీతిగా మాట్లాడి అక్కడే ఆగిపోతారు వాళ్ళు కదా ఆ రీతిగా ఆగిపోతే ఏం జరుగుతుంది నువ్వు అక్కడే వెనకబడిపోతావు కదా వెనకబడిపోతాడు దుష్టుడు వచ్చి పట్టుకుంటాడు వాడు మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం సాగిపోతుంటామో దేవుని కంచె మన చుట్టూ ఉంటుంది దేవుడు ఆయన చూస్తూ నువ్వు ముందుకు నడుస్తున్నంత కాలము ఏ దుష్ట శక్తులు కూడా నేను నేను ఆపలేవు నీ మీద విజయం పొందలేవు అవి ఖచ్చితంగా నేను అటాక్ చేస్తూ ఉంటాయి అరణ్యంలో పోయేటప్పుడు ఏముంటాయి క్రూర ఉంటాయి ఎన్నో జంతువులు క్రూర ఉంటాయి అరణ్య ప్రయాణంలో పోయేటప్పుడు కానీ ఆ అరణ్య ప్రయాణంలో మధ్యలో నువ్వు పోతుంటే జంతువులు ఖచ్చితంగా నీ మీద అటాక్ చేస్తాయి అయినా కానీ నువ్వు వాటి మీద విజయం పొందుతూ అంట చూడండి అంటే సమస్యలు కూడా అంతే మనకు వస్తూ ఉంటాయి కానీ ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు కానీ శ్రమ కలుగుదని చెప్పింది కానీ శ్రమ విజయం పొందుతుందో కూడా చెప్పింది మన ప్రభు కాబట్టి మనం ఎందుకు విజయం పొందలేకపోతున్నాం ఎందుకు మన ఆ రీతి ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనం నాటుకోలేదు దేవుని వాక్యం మన హృదయంలో సంపూర్ణంగా నాటబడలేదు అందుకే అభ్యంతర పడుతుంది ఒక దశలో అనుమానాలు వస్తూ ఉంటాయి ఒక దశలో మనకి ఆ కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇసుక వస్తూ ఉంటుంది కానీ మనం ఇసుక పడొద్దు చూడండి ఇసుక పడొద్దు కాబట్టి నీతి మంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునని వాక్యం చెప్తుంది చూడండి విశ్వాస మూలంగా బ్రతుకునని కానీ విశ్వాసం మూలంగా బ్రతుకునే హాబకు గ్రహంలో రాస్తుంటే పాత నిబంధనల్లో కృత పౌలు చెప్తాడు నీతి మంతుడు మూలంగా జీవించును అని రాయబడి చెప్తాడు అక్కడ అంటే జీవించడం ఏంది బ్రతకటం అంటే ఈ లోకంలో పాత నిబంధంలో బ్రతకమని చెప్తుంది కాబట్టి క్రొత్త నిబంధనలో జీవించాలని చెప్తుంది జీవించటం అంటే ఎప్పుడు జీవించి యుగంలో జీవించేది బ్రతకటం అంటే పేరుకు మాత్రమే మనం బ్రతుకుతున్నామా పేరుకు మాత్రమే మనం బ్రక్కుతున్నామా జీవించటం మాత్రమే జీవిస్తున్నవా అని మృతుడివి అంటాడు కానీ మనం మృతులుగా ఉండొద్దు దేవుని కుమారుని శబ్దము ఈను గడియ వచ్చినది దేవుని కుమారుని శబ్దం ఈను గడి అది ఇప్పుడే వచ్చిన్నది అది విన్నవారు జీవిస్తారని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన స్వరం మనం వినకపోతే మనం జీవించలేము కాబట్టి మోషే ఆ ఇస్రాయల్ ప్రజల్ని కిందకి దిగొచ్చినప్పుడు ఆయన ఎంత ఆయన అంత తేజస్తో మహిమతో నిండుకున్నప్పుడు ఆయన తెలియదు అంత తేజస్థాయికి ఆయన సాధ్యం నుంచి కిందకు దిగొచ్చినప్పుడు ఆ ప్రజలు ఆ వెలుగుని చూడలేక వాళ్ళు పాడిపోతారు వాళ్ళంతా మోసే మీ ముఖం మేము చూడలేకపోతున్నాం ను మాతో మాట్లాడే దేవునితో ఆయన మోసే దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఉరుములు ధ్వనులు ఆ సినాయి కొండ పర్వతం మీద అక్కడ జరుగుతుంటే ప్రజలంతా కింద భయపడిపోతారు అంత పవర్ఫుల్ గాడ్ మన దేవుడు అంత గొప్ప దేవుడు అలాంటి దేవుని కలిగి మనము ఆ మోసే ఆయన సన్నిధిగిపోయి ఆ మోసే తీసుకొస్తున్నప్పుడు మోసడు కూడా ఆయన మహిమతో నింపబడి ఆయన ముఖం చూడలేకపోయారు వాళ్ళు చూడలేకపోక ఆయన ముఖాన్ని ముసుకు వేసిండే వాళ్ళు చూడండి ఒక విధంగా అర్థం చేసుకోవాలా ఎందుకు ముసుగు వేసింది ముఖం ముఖం మీద మోసే ముఖం మీద ఎందుకు వాళ్ళు ముసుగు వచ్చినంటే ఆ మహిమను వాళ్ళు చూడలేకపోయినారు వాళ్ళు వాళ్ళు మహిమను చూడలేకపోయినారు వాళ్ళు ఎందుకంటే అంత తేజస్సు అంత మహిమ వాళ్ళు ఎప్పుడు చూడలేదు చూడండి కాబట్టి ఎందుకు చూడలేకపోతున్నప్పుడు పాత నిబంధన కాలంలో మనం చూస్తాం అక్కడ రెండో కొరింది లక్ష్మ పౌలు దాన్ని చాలా జాగ్రత్తగా వివరిస్తూ ఉంటాడు అక్కడ మూడో అధ్యాయంలో చూడండి తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇస్రాయల్ మీద తేరి చూడుకున్నట్లు మోసె తన ముఖం మీద ముసుకు వేసుకునేను చూడండి ముసుకు వేసుకునేను మేమిట్లు చెయ్యక అట్టి ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాం అంటే చూడండి ఆ టైంలో ఇస్రాల్ ప్రజలు ఒక మోస మాత్రమే దేవునితో మాట్లాడగలిగి దేవుని మాట వినగలిగినాడు మిగతా ఏమైపోయిందో ఆయన స్వరం విన భయపడి పారిపోయింది ఎందుకని ఎందుకు భయపడినారు చూడండి దేవుని స్వరం మనం విన్నప్పుడు మనకి ఎందుకు భయం వస్తుంది మనకు జీవం రావాలి కదా ఒక దశలో మనకు భయం పుట్టిపోయి ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మనలో భయం వస్తుంది ఎందుకంటే ఆ భయం మన నుంచి పరిగెత్తా ఉంటుంది భయం వస్తుందంటే ఈ నుంచి భయం వెళ్ళిపోతుందంటే అర్థం చేసుకోవాలి ఆయన వాక్య విన్నప్పుడు భయం ఉండదు నువ్వు స్వీకరిస్తేనే కాబట్టి వాళ్ళు భయపడి పారిపోయింది ఒక దశలో వాళ్ళు పాపంలో ఉన్నారు వాళ్ళు ఇంకా శరీర ఉన్నారు కాబట్టి ఆ స్వరం ఆ యొక్క ఆ యొక్క వాళ్ళు చూడలేకపోయినారు వాళ్ళు అక్కడ కానీ పౌలు చెప్తున్నాడు ధైర్యంగా మాట్లాడుచున్నాము మరియు వారి మనసులో కఠినలాయలు ఎందుకు కఠినపరుచుకున్న వాళ్ళంత ఇష్టం దేవుడు ఎంత చెప్పినా గాని ఆయన ఎంత హెచ్చరించినా గానీ వాళ్ళు ఇంకా వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నారు ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో కూడా అక్కడనే కఠినపరుచుకున్నారు చాలా మంది నన్ను దేవుడు ఏది నన్ను హెచ్చరిస్తున్నప్పుడు నేను ఆయన హెచ్చరికం నేను స్వీకరించాలని ఉండదు కఠినపరుచుకున్నారు వాసు జ్యోహాలు చెప్పినప్పుడు కొంతకాలం ఆనందించి తర్వాత విడిచిపెట్టారు వాళ్ళు ఎందుకన్నప్పుడు వాళ్ళకి ఆ వాక్యం కష్టతరంగా ఉంది ఈ రోజు కూడా వాక్యం వింటుంటే మనకు కష్టతరంగా ఉంటది ఒక దశలో కొన్ని వాక్యాలు వింటుంటే మనకు కష్టతరంగా ఉంటుంది అప్పుడు వాళ్ళు అభ్యంతర ఇంకా డ్రాప్ అయిపోతారు అన్నట్టు ఆ రీతికి ఉన్నప్పుడు ఏమైపోతుంది నీ జీవితం నువ్వు ఎక్కడ వేసిన అక్కడే ఉంటావు కాబట్టి మనం ఫలించాలా ఎల్లప్పుడూ ప్రభు సంధులు ఆనందించాలా ఇప్పుడే మనము కొంతకాలమే ఆనందిస్తే శాశ్వత కాలం అనే రాజ్యాలు ఉండబోతున్నాయి ఒక అని ఈ లోకంలో తిరిగి వచ్చినప్పుడు మరి అప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా నిలబడాలంటే మనం పరిగెత్తిపోతామా కానీ అక్కడ ఇష్టాల ప్రజలు భయపడిపోయిన వాళ్ళు అక్కడ కానీ ఆయన రెండో రకరిగి వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడతాం అంట మన ఒక ఆ క్షణం కి రజులుగా ధైర్యంగా నా ప్రభు ఇంతకాలంలో నన్ను కలుసుకోలేక నా నిరీక్షణ ఫలించింది ఇంతకాలం నేను ఇంతగా నిరీక్షించింది నా ప్రభు కోసం ఎదురు ఈ రోజు నా ఆశ తీరుతుందని చెప్పి ధైర్యంగా నిలబడుతూ ఉంటా కానీ కఠినపరుచుకున్న వాళ్ళు దేవుని వాక్యాలకి అవి తీలం వాళ్ళు అంతా కాబట్టి ఇక్కడ చూస్తే మోషన్ చూసి వాళ్ళు వాళ్ళు భయపడిపోతున్నారు ఆ వెలుగును చూడలేకపోతున్నారు ఈ రోజు కూడా దేవుని వెలుగుని ఎందుకు చూడలేకపోతారు అంటే కేవలం పాపం వల్ల కేవలం వాళ్ళ హృదయాల్లో దేవుని వాకిం లేకపోవటం వల్ల వాళ్ళు అభ్యంతర వల్ల అనుమానించడం వల్ల శ్రమంలో ప్రభుని విడిచిపెట్టడం వల్ల ఆయన మహిమను చూడలేకపోతున్నారు కానీ ఇక్కడ మహిమ దేవుడు మరియు వారి మనుషులు కఠినమాయలు గనుక నేటి వరకు ఈ రోజు కూడా పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తు నందు వారికి తీట అంటే ఆ విధానాలు దేవుడు కొట్టివేసిండు పాతనివ్వన ధర్మశాస్త్రం కొట్టివేయలే ఆ విధానాలకు కొట్టివేసిండు ఆ ఆచరణ ప్రభు మరణం ద్వారా కాబట్టి అవన్నీ ప్రభులు ఏసు ప్రభులునూ అవి నెరవేరినాయి ఆ ఆచారాలవన్నీ ఆత్మీయంగా ప్రభులు నెరవేరినాయి ఆయనే బలి మరణించి మన కొరకు కాబట్టి ఆయనే రక్తాన్ని చిందించుడు కోడల రక్తం ద్వారా గొర్రెల రక్తం ద్వారా పాపం పోదు కాబట్టి ఆయనే బలిగా రావాల్సి అది ఆ విధానాన్ని నెరవేర్తించు ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిన మన ప్రభు ఆయన మరణం ద్వారా కాబట్టి ఆ విధానాలు కొట్టివేసిండు సారీ తెలియపరచబడక ఈ రోజు కూడా చాలామంది తెలియదు ఆయన మరణం ద్వారా ఇవన్నీ కొట్టివేసిండు ఆయన మరణం ద్వారా ఇవన్నీ ఏ అని తెలియక ఇంకా పాత నిబంధన పద్ధతులు ఆచారాలు ఇవన్నీ పాటిస్తూనే ఉంటారు ఈ రోజు కూడా ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మోసే ముఖం మీద ముసుగు వేసుకుని ఆ రోజు వాళ్ళు ముసుకెందుకు మేము ఆయన డైరెక్ట్గా ఆ వెలుగును వాళ్ళు చూడగలిగితే ఈ రోజు కూడా క్రైస్తవుల ఆ ముసుకు లేకుండా ఉండేది కానీ ఈ రోజు కూడా ముసుకుంది మన ఈ లోకంలో క్రైస్తవులు అనేకలు ముసుకుని ఎందుకంటే యుగ దేవత వాళ్ళకు గుడితనం కలం చేసింది చూడండి కాబట్టి తీట పరచబడక ఆ ముస్కే నిల్చినది నేటి వరకు మోస గ్రంథము చదుల వారి వారి ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ చూడండి ముసుకు ఎక్కడ ఉందంటే వాళ్ళ హృదయం మీద ఉందంట వాళ్ళ కళ్ళ మీద కాదు వాళ్ళ హృదయం మీద వాళ్ళ హృదయమే ముసుకు మూయబడింది చూడండి హృదయమే మూయబడితే దేవుని వాక్యం ఆయన నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు నీ హృదయమే మూయబడితే ఆయన ఏ రీతికి రాలేడు అందుకు వాళ్ళు అభ్యంతర పడతారు అందుకు కొంతకాలం ఆనందిస్తారు శ్రమ వచ్చినప్పుడు ఆయన ఆ శ్రమలో నిన్ను బలపరచడానికి ఆ శ్రమలో నిన్ను నడిపిస్తానికి వచ్చినప్పుడు ఆయన నడిపించక ముందే నువ్వు ఆగిపోతే ఆయనకు నువ్వు అవకాశం ఇకపోతే ఏ రీతిలో ప్రభు నువ్వు శ్రమ విడిపిస్తాడు చూడండి మోసే గ్రంథము చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీదను కానీ ఉన్నది కానీ వారి హృదయములు హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగులో అప్పుడు ముసుకు తీసివేయబడును చూడండి ఎప్పుడైతే ప్రభు వైపు వాళ్ళు తిరుగుతుందో అప్పుడే ఈ రోజు కూడా క్రైస్తవులో ముసుకు కదా అనేకులు ఇంకా ముసుకులేనే ఉన్నారు కానీ పౌలు చెప్తున్నారు ఇక్కడ ప్రభు ఆత్మ కనుక ఆత్మ యొక్క ఆత్మ యొక్క ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం కాబట్టి ఏ స్ప్రభులో మనకు స్వాతంత్రం వచ్చింది చూడండి స్వాతంత్రం ఉండును మనమందరము ముఖములతో ప్రభు మహిమను అర్థం వల్లే ప్రజలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రవ్వక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం అంటే మనం సంపూర్ణంగా ఆయన పోలికగా మార్చబడుతున్నాం చూడండి సంపూర్ణంగా మనం ఆయన పోలికగా మార్చబడుతున్నప్పుడు ఎప్పుడైతే మనము ఆయనలో సంపూర్ణంగా మనం ఆయన ఆయన పక్షంగా మనం ఉండి ఆయన వాక్యాన్ని స్వీకరిస్తామో అప్పుడు మన ముసుకులు మనం తీసేసుకోవాలా మనమే తీసుకోవాలన్న వాక్యం ఆయన తీసివేయడు ఎప్పుడైతే వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళ హృదయం ఆయన వైపు తిరుగుతుందో అప్పుడే ఆ ముసుకు తీసివేయబడుతుంది కాబట్టి ఈ రోజు కూడా క్రైస్తవులకు ముసుకు ఉంది డేరిట్గా దానికి నిదర్శనమంటే వాళ్ళు ఇంతగా వాళ్ళు చూసినా కానీ ఇంకా వాళ్ళ అదే ఆచారాలు అదే పద్ధతులు అంటే వాళ్ళ కళ్ళు ముయ్యబడ్డాయి వాళ్ళ కళ్ళు ఇంకా తెలుసుకోలేదు కానీ ఇప్పుడు మనము వాళ్ళ కళ్ళు తెరిపించాలా ఈ సత్యము వాళ్ళకు ప్రకటించబడినప్పుడు వాళ్ళ కళ్ళు తెచ్చుకుంటే అంట కాబట్టి చూడండి ఎలాంటి పరిచర్య దేవుడు మోసకి కదా చూడండి మన పరిచర్య మన సేవా జీవితం మన ఇప్పుడు కూడా మనుచనే ఉండాలా ఇతరులు వెలిగించే వారిలాగా మనం ఉండాలన్నట్టు కాబట్టి ఈ పరిచర్య పొందిన పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అంటే ఎంత గొప్ప పరిచర్య దేవుడు ఇచ్చిండు మోసకి కాబట్టి మోస ఇచ్చినప్పుడు కాబట్టి పౌలు దాని ట్రాన్స్ఫర్ తీసుకున్నది చూడండి కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అయితే కుయుక్తిగా నడుచుకున్నకయో దేవుని వాకి వంచనగా బోధింపకయ్యో సత్యమును ప్రత్యక్షప ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుణ్ణి సముఖ మందు మెప్పించుకోవచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అంటే అవమానకరమైన రహస్య కార్యములంటే వాళ్ళు పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విషయం అక్కడ చెప్తున్నాడు అక్కడ ఈ లోకపు విధానం అరెట్టుకుంది దేవుని వాక్యాన్ని వంచనగా బోధిస్తున్నారు ఆ సత్యం తెలుసుకోకుండా వాక్యం ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఆ ముసుకులేని ఉన్నారు ఆ ముసుకుల నుంచి వాళ్ళు తీసి బయటికి రాలేకపోతున్నారు కానీ వాళ్ళకి ముసుకుందని ఏ రీతికి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కేవలం ఈ వాక్యం ద్వారానే కాబట్టి మోసే ఆ మోసకు సాదృశ్యంగా కాబట్టి ఆ రోజు మోసే ముసుకేసుకున్నాడు అంటే రాళ్ళ మీద రాయబడిన పరిచర్య ఎంత మహిమగలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్ ఇంకెంత మహిమగలదు మనం అర్థం చేసుకో అంటే ఆ పరిచర్య మనకు దేవుడు ఇచ్చింది ఆ పరిచర్యే మోస ఆ పరిచర్య అది మహిమగలదైతే రాళ్ళ మీద రాసిన పరిచర్య ఎంత మహిమగలదైతే ఇంకా ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా ఎంత మహిమగలదు మనం మీరు నాలుగో దేం మూడో దయం పస్టు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది కానీ అంత టైం మనకు లేదు కాబట్టి చూస్తున్నాం చూడండి కాబట్టి ఇక్కడ రాసింది చూడండి ఇప్పుడు ఏం చేయాలన్న విషయం చూడండి మా సువార్త మా సువార్త మరుగు చేయబడిన ఎడలా నశించు వారి విషయంలోనూ మరుగు చేయబడి చూడండి మనం మరుగు చేస్తున్నాం మా సువార్త మనకు తెలిసిన సత్యాన్ని మనం మరుగు చేస్తున్నామా ఈ రోజు క్రైస్తవులు చాలా మంది సువార్తను మరుగు చేస్తారు సువార్త ప్రకటించకపోతే వాళ్ళకి గుడ్డితనం నుంచి వాళ్ళు వెలుగులోకి ఎట్లు వస్తారు కాబట్టి మరుగు చేయవాలి ఉంటే మహి వారి పట్ల అది మరుగు చేయబడిందంట దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనబరుచుచు సువార్థ ప్రకాశం వారికి ప్రకాశించకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముకు గుడ్డితనము కలుగు చేశాను ఇప్పుడు మనం అర్థం చేసుకోండి వాళ్ళు ఎందుకు గుడితనం వచ్చిందంటే అవిశ్వాసం వలన ఆయన వెలుగు వాళ్ళు చూడలేక ఎందుకు చూస్తారు చూడలేకపోతారు అంటే వాళ్ళ అవిశ్వాసం వల్ల ఉన్నప్పుడు వాళ్ళకు గుడితనం వచ్చేసింది కానీ ఆ గుడితనం వల్ల వారికి వాళ్ళ చూపు రావాలా చూడండి గుడితనం వాళ్ళకి చూపు రావాలా ఆ గుడితనం కలుగు చేసింది అంటే వాళ్ళు గుడితనంలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు కాబట్టి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించినగా కానీ పలికిన దేవుడి తన మహిమను గుచ్చిన జ్ఞానము క్రీస్తు చేస్తున్నది వెల్లడి పరిష్ఠకు మా హృదయములలో ప్రకాశించను చూడండి అలలుయ మన హృదయంలో దేవుడు ప్రకాశించిందంట మన హృదయములకు వెలుగొచ్చిందంట ఆనాడు మోస హృదయంలోకి దేవుని వెలుగొచ్చి ఆయన ఆయన ఆ పదాగులు కానీ అంతకన్నా గొప్ప పరిచర్య గొప్ప ఆత్మ సంబంధ పరిచర్య యేసు ద్వారా మన ఆ యొక్క చూడండి దేవుడే తన మహిమను గుచ్చిన జ్ఞానము క్రీస్తు నందు అంటే ఆయన మహిమను గుచ్చిన జ్ఞానము మనుషులకు రావాలని వెల్లడిపరచడం వలన మా హృదయంలో ప్రకాశించిన గనుక మేము మమ్మల్ని గుర్చి ప్రకటించుకోవడం లేదు క్రీస్తు యేసును గుర్చి ఆయన ప్రభు అని మమ్మను గుర్చి మేము ఏసు నిమిత్తం మేము మీ పరిచారకులం అని ప్రకటించున్నాము కాబట్టి మనకి పరిచర్య మన పరిచారకులం మనం అలనీయ కాబట్టి మనం పరిచర్య చేసిన యాజకులం యాజకుడే కాబట్టి ఎలాంటి యాజకత్వం ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనకు లేవి యాజకత్వం కాదు మనకు దేవుడిచ్చింది లేవి అచికలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా గుడితనంలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు లేవి క్రమంలో కానీ మనకు దేవుడు మన ప్రభు మరణం ద్వారా మెలికస క్రమంలోకి మనం వచ్చిన కాబట్టి మన కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి అనేకలు మనోనేతం మనం వెలిగించాలా అవి తెరవబడాలంటే మనం వాళ్ళు కొంతకాలమే నమ్మి ఆనందిస్తున్నారు కానీ శాశ్వత కాలం ఆనందం పొందుకోలే ఈ రోజు క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఆగిపోయినారు అక్కడి నుంచి మళ్ళా వాళ్ళ ప్రభులు వాళ్ళ జీతాలు కొనసాగింపజేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఈ యొక్క సత్యాన్ని ఈ యొక్క వాక్యాన్ని మనం అనేక ప్రకటించే వాళ్ళని వాళ్ళు బలపరచవాల ఇలా అలాంటి గొప్ప పరిచయ మనం పొందుకున్నాం మన ప్రభు మనకిచ్చింది అది మన గొప్పతనం కానే కాదు కేవలం మన ప్రభు కృపనే కాబట్టి ఆ మోసం ఏరీటిగా ఆ పరిచయం చేసింది నలభై దినాలు దివరాత్రులు అన్నం నీళ్ళు ఆయన ఉపాసం ఉండి అక్కడుండి ఆయన చెప్పే మాటలు వింటూ ఆయన రాయంతో సమయంలో గడిపి నలభై రోజులు తిండి తిప్పలు లేకుండా ఆయన ఉన్నప్పుడు దేవుని మహిమ ఆయన పొందుకోగలిగినాడు ఆయన ముఖం చూడలేకపోయినాడు మనుషులు అంత గొప్ప వెలుగు కాబట్టి ఈరోజు అలాంటి అలాంటి పరిచర్య మనం చేయగలగా చెయ్యాలా మనం చేస్తున్నామా కాబట్టి చేయాలా మనం అలాంటి పరిచర్య ఎందుకంటే అనేకులు ఆ వెలుగు దగ్గరకు రాలేకపోతున్నారు అందుకే వేసుకోవంటు ఆ శాస్త్రుల పరిచయలో ఈ వెలుగు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్యనే ఉంటుంది చీకటి కమ్మకు ముందు వెలుగునందు విశ్వాసం నుంచి వెలుగునందు నడవమన్నాడు కాబట్టి ఇంకా కొంతకాలమే ఉంటుంది వెలుగు ఆయన తిరిగి వచ్చినప్పటికి వెలుగు ఉండదు నీకు ఇంకా తీర్పు కాబట్టి ఇప్పుడు వెలుగుంది ఆయన వెలుగు ప్రకాశిస్తుంది నువ్వు ఆ వెలుగులోకి రావాలా ఆ వెలుగును ఆశ్రయించి ఆ వెలుగు నందు విశ్వాసం ఉంచి ఆ వెలుగులో నాటం నేర్చుకున్నప్పుడే నీ గుడ్డుతనం నుంచి విడుదల నువ్వు మనోన్నతలు తెరవబడతాయి అప్పుడు సంపూర్ణంగా ఆయన సత్యం మనం గ్రహించగలుగుతాం అనేక ప్రకటించగలుగుతాం కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది ఆ రీతి ఉన్నారు ఇంకా వాళ్ళు ముసుకులే ముసుకు వేసుకునే ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ముసుకు తీసివే వాళ్ళ ఆయన మహిమను చూడాలంటే వాళ్ళు ముసుగు తీసుకువెళ్లాలంటే వాళ్ళకు కనివిప్పు కలగాల వాళ్ళు ఆ వాక్యం వాళ్ళు స్వీకరించాలా వాళ్ళు స్వీకరించాలంటే వాళ్ళు దేవుని వాక్యం ప్రకటించి వాళ్ళు ప్రభు చంద్రకు నడిపించాలా అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగరించాలని ప్రార్థన చేద్దాం దేవుడు చిన్న వాక్యం దించిన కాక చిన్నగా ప్రార్థన చేద్దాం పరిశుద్రకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన మహిమ నామానికి స్థుతులు సోతాలు అర్పించుకోవడం అనే గొప్ప దేవ నా దేవ మోస ప్రవ్వ ఆక సినాయి పర్వతం మీద వెళ్ళినప్పుడు ప్రవ్వ అక్కడ పది ఆగ్ని మీరు దగ్గర తీసుకుని ప్రభా నలవది దినాలు నలభై రాత్రులు ప్రభ మీతో గడిపి ప్రభ అక్కడ మీ సైనిలో ఉన్నాడు ప్రభావ మీరు అక్కడ ఉండి మోసతో మాట్లాడుతున్నారు ఎన్నో విషయాలు అక్కడ మీరు మాట్లాడుతున్నారు ప్రభా మీరు అక్కడ డిక్చేషన్ ప్రభా మోసకి ఇచ్చినారు ప్రభా ఎన్నో విషయాలు రాసిండు ఐదు కాండాలు ప్రభా అక్కడి నుంచి మోసే రాసిండు ఆ పది ఆగ్ని ప్రభావ మీరు రాసినారు మీ స్వహస్థాలతో రాసినారు ప్రభా పది ఆగ్నేలు ఆ ఐదు కాండాలు మోసే రాసిండు ప్రభావ నైనా ఎసయ్యా ప్రభా మోసే కావాలంటే ధనకి ఇచ్చినారు ప్రభా మీ సందులో కూర్చొని మీరు చెప్పిన మాటలు రాసి యోగ్యత ఇచ్చినారు కాబట్టి మనుషులకు ప్రకటించాలని ప్రవ్వ మోసిన ఆ రీతిలో మీరు ఏర్పరచుకున్నారు బానిసత్వం నుంచి ప్రజలను విడిపించాలని మోసిన ఆ రీతిగా ఏర్పరచుకున్నారు ప్రవ్వ రాళ్ళ మీద చెక్కబడిన పరిచర్ అంత మహిమగలగైతే ప్రవ్వ ఆత్మ సంబంధమైన పరిచర్ ఇంకెంత మహిమగలగని పౌలు గ్రహించగలరు ప్రభావ పౌలు కాబట్టి ఆ మహిమగల పరిచర్ను ఆత్మ సంబంధమైన పరిచర్య మీరు మాకు అనుగ్రహించారు అది ఎంతో గొప్పది ప్రవ్వ నైనా ఆ ధన్యత మీరు ఈ ధన్యత మేము పోగొట్టుకోకుండా ప్రభావా అనేకులు ప్రభావ ఇంకా పాత నిబంధన కాలంలో ముసుకులేని ఉన్నారు ప్రభా ఇంకా ప్రభావాల గుడితనంలోనే ఉన్నారు మిమ్మల్ని చూడలేని స్థితులు ఉన్నారు ప్రభా ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసం వల్ల వాళ్ళు గుడితనం వచ్చేసింది వాళ్ళ మనోనేతం ఇప్పబడలేదు ప్రభ్వా కాబట్టి వాళ్ళు ఆత్మీయతలు తెరవబడాలా ప్రభావ అయినా వాళ్ళకున్న గుడితనం పోవాలా ప్రభావ ఆ చీకట్టున్న వారిని ప్రజలను వెలుగులకు నడిపించాలా ప్రభావ అలాంటి అభిషేకం అలాంటి ఆత్మ సంబంధమైన పరిచయం మీరు మాకు అధిక మహిమ మహిమ నుండి అధిక మహిమ మేము ప్రజ్వలింపజే పరిచర్య ప్రభా ఇది ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినారు ప్రభా ఈ సృష్టిలో ప్రభావ అపోస్తులు కూడా ఆ రీతిగా కాబట్టి చివరి కాలంలో మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా అన్న నుంచి ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ నైనా ఏసయ్య ఈ జగ అంతములందు ప్రభావ మేమున్నాం ప్రవ్వా మాకు ఈ విశేషమైన విషయాలు మాకు బయలుపరుస్తుంది వాక్యముల నుంచి వాళ్ళకు బయలుపరిచిన దాంట్లో నుంచి మాకు ఎన్నో విషయాలు మాకు ఇంకొక ఇంకా ముందుకు మమ్మల్ని నడిపిస్తున్నారు ఇంకా ప్రభావ వాళ్ళకు బయలుపరచబడి ఇంకా ఉన్న రహస్యాలు ఓ ప్రభావ మర్మాలు ఉన్నాయి ప్రభా సీక్రెట్స్ అవి మాకు రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఎండు టైం కాబట్టి ఈ టైంలో ఇవి మాకు శాశ్వతంగా అవి నెరవేరే టైంలో మేము ఉంటున్నాం కాబట్టి ప్రభావ అవి మాకు బయలుపరుస్తున్నారు మీరు కాబట్టి అనేకులకు ప్రభావం ప్రకటించాలా ఆ గుడితం నుంచి క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవ జీవితంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభా ఓ ప్రభా వాళ్ళు మేము బయట తీసుకొని రావాలా ప్రభావ్వా ఇది బహు కష్టతరమైంది అయినా కానీ ప్రభా మీరే మాకు సహాయకులు ప్రవ్వా ఎంతో మంది ప్రవ్వ కొంతకాలమే ఆనందిస్తున్నారు ప్రవ్వా కొంతకాలంలో మేము నమ్ముకుంటున్న తర్వాత విడిచిపెడుతున్నారు ప్రభావి లోకంలో ఎంతో మంది ఉన్నారు ఆ రీతిగా మా సహోదరులు ఉన్నారు ప్రభా మా జత ఉన్నారు ఎంతోమంది లోకంలో ప్రవ్వా మా సహోదరులు ఉన్నారు ప్రభా గొప్ప వాళ్ళందరూ ప్రవ్వా మీ శాశ్వత కాలమైన ఆనందంలో వాళ్ళు మేము తీసుకొని రావాలో ప్రభావ కష్టాలు పాలయ్యి బాధల్లో కష్టాల్లో దుఃఖంలో ఉన్నారు ప్రభావాళ్ళు అక్కడే ఆగిపోయినారు ప్రభా మార్గం తెలీదు వాళ్ళకి ఏ రీతిగా ముందుకు పోవాలో ఏ రీతిగా వాళ్ళని నడిపించాలో ఏ రీతిగా పోవాలో తెలియదు మార్గం చూపించే లేరు ప్రవ్వ గొర్రెలన్నీ చెదిరిపోయినాయి ప్రభావ కాపరి లేరు కాపర్లే గొరెల్ని కోసుకొని తింటున్నారు ప్రభావ చీల్చివేస్తున్నారు కాపర్లే గొర్రెల్ని అయినా మీరు గొర్రెలకు మంచి కాపరి ప్రభా గొరెల కోసం మీ ప్రాణాన్ని పెట్టినారు మీ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు ప్రభావ ఈ లోకంలో ప్రభావ అయినా మీ మరణం ద్వారా మాకు అక్కడ ఇచ్చింది ప్రభా తండ్రి మేము కూడా ప్రభావ నిమ్మని పోల్చుకుని మేము కూడా ప్రభావ మరణం అగ్నంతగా మా జీవితంలో కాలం అంతా ప్రభావ మేము ఓ ప్రభా సంపూర్ణంగా ప్రభావ మీరు సమర్పించుకొని మరణామగినంతగా మేము కూడా సేవ చేయాలా ప్రాభ ఈ లోకంలో అనేకులు మీ చెంత నడిపించాలా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రభావ మేము అభ్యంతరపడద్దు ప్రభావ ఎందుకంటే మేము సంపూర్ణంగా మంచి నిల్ల నాటని ఇత్తనంలాగా మేము ఫలించాలా మాలో కఠిన హృదయం తొలగించండి అవిశ్వాసం తొలగించండి అవిజేతలను తొలగించండి ప్రవ్వ మీకు వివేత చూపిస్తూ ప్రవ్వా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రభావ అనేది జయించాలా మేము ముందుకు ఎందుకంటే జీవం దేవుని బిడలం ప్రభావ సర్వశక్తి మంత్రులైన దేవుని బిడలం మేము మీ బిడలం మేము ప్రవ్వా బిడలమైన మేము కూడా ప్రభావ మీ పోలిగా మేము మార్చబడిన వాళ్ళం కాబట్టి మేము కూడా ఆ రీతిగా ప్రభావ జయించి ముందుకు సాగిపోలా ప్రభ్వా నీకు వందాలి సయ్యా వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపచ్చమని ప్రార్థిస్తామైనా భక్తి ఒక బిడ ముఖ్యంగా ప్రవ్వ సుమిత్రులని చిత్రమించి మేము ప్రార్థిస్తాం దేవ నా తల్లి ఆ వైరస్ తోని ప్రభావ బిడ ఎంతకైనా బాధపడుతుంది నిమ్స్ హాస్పిటల్లో మీ కృపలలో మరోసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఆ కలువరి శిలిలో మీరు చెప్పిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నయా గొప్పదివ కనికరం చూపించండి కృప చూపించని ప్రవ్వా తండ్రి ఆ బిడ పక్షంగా కనికరించండి క్షమించని ప్రభ మీరు రక్షించని ప్రవ్వా తండ్రి నీ నామం బట్టి మేము ప్రార్థిస్తున్నామైనా ఆ బిడను కరుణించండి ప్రభ వైరస్ మీరు కాపాడండి స్వస్థత ఇచ్చి ఇవ్వని ప్రభావ ఆ వైరస్ మీరు గద్దించని ప్రభావ మీరు గద్దించి పోతడు ప్రవ్వా ప్రభావ మీరు గద్దించమని ప్రార్థిస్తామైనా మీరు కనికరం చూపించండి ఆ సిలువలో మీరు చూపిన జ్ఞాపకం చేసుకోండి ఒక ఆత్మకు నశించిపోవద్దని ప్రభావ మీరు మరణించినారు ఆ శిలువలో కాబట్టి ప్రభ ఆత్మ నశించిపోద్దు ప్రభావ ఆత్మ రక్షణ పొందాలా ఆ బిడ్డ మేము తెలుసుకోవాలా ప్రభా ఆ బిడ్డ మీరు దర్శించండి మీ వాక్కు పంపి మీరు బాగు చేయండి స్వస్థత అనుగ్రించండి మీకు ఒక మీకు గొప్ప సాక్షిని పెట్టుకున్న ఆదిస్తాం వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి ప్రతి ఒక్కరు బిడ్డలు మీరు కాపాడండి రాబోయే దినంత భయంకరంగా ఉంటారు ప్రవ్వా అది భయంకరంగా విజృంభిస్తుంది వైరస్ ప్రభావ మేము భయపడం ప్రభావ ఎందుకంటే మీ కృప మాకు ఉంది మీరు ఇంత కాల వరకు అంత భయంకరమైన పరిస్థితులు కూడా మేము కాపాడినా ఇంత కాల వరకు మిమ్మల్ని కాపాడినా దేవుడు ఇక ముందు కూడా మమ్మల్ని నడిపిస్తారు ప్రభా మాకు ఎలాంటి అనుమానం లేదు ప్రవ్వా ఎందుకంటే ప్రవ్వా మా జీవం మీద దాచబడింది మేము క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే ఉన్న వాటిని వెతకమన్నారు కాబట్టి ప్రవ్వా నేను మీతో పాటు లేపబడిన వారం ప్రవ్వా ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ లేం ప్రవ్వా పరలోకంలో మీతో పాటు మేము కూర్చున్నాం ఆ సింహాసనం మీద మీ పక్కన మేము ఉన్నాం ప్రవ్వా తండ్రి మేము ఆ సంపూర్ణంగా అది మేము విశ్వసిస్తాం మా హృదయంలో ప్రవ్వా కాబట్టి ఈ లోకంతో మాకు పని లేదు ఈ లోకంలో మేము లేం ప్రవ్వా మీ పరలోకంలో మీతో పాటు మేము కూర్చున్నాం ఈ అది మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రవ్వ కాబట్టి ప్రవ్వా అది మమలు ఏం చేయలేదు ప్రవ్వ కాబట్టి ప్రవ్వా ఒక పని కొరకు ఈ లోకంలో పెట్టినారు కాబట్టి ఆ పని మీరు ఆ వైరస్ బాధితులందరినీ ప్రభావ మీ చెంత నడిపించాలా వాళ్ళకి స్వస్థాన గురించిన వాళ్ళకి మీ స్వార్థ చెప్పాలా మీ వాక్యంలో మీ తట్టు వేరే లేదు ప్రభావాల్లో ప్రవ్వ తండ్రి కనికరించమని ప్రార్థిస్తాం అభ్యంతరపడిన వాళ్ళని క్షమించమని ప్రార్థిస్తాం విశ్వాసంలో నడిపించండి వాళ్ళు అవిశ్వాసం తొలగించండి గుడ్డితనం తొలగించి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకోవడానికి ఆదిష్టమైన అతని ఆరాధనలో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ కుటుంబాలు మీరు దీవించి ఆశ్రదించండి నూతన అభిషేకం దేచండి ప్రతి చోటి మీ కొరకు సాక్షి నిలబెట్టుకోవడానికి ఆదిష్టమైన గొప్ప దేవానికి వన్నాలు ఇస్తా వాళ్ళ కుటుంబాల పిల్లలు పోషించండి మీ ప్రొటెక్షన్ మీకు కాపాడాల అనుగ్రహించిన వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి ప్రవ్వ ఇంకా మా సహోదరులు ఎంతమంది రాలేదు వాళ్ళందరూ కూడా మీరు బలపరచండి వాళ్ళ ప్రార్థనకు జవాబు అనుగ్రహించి బలపరచండి ఈ శ్రమంలో ఎవరు కూడా కదిలింపబడుకున్నా ప్రవ్వ ప్రతి ఒక్కరు విజయం పొందుకొని ముందుకు సాగిపోవాలా అంటే సేవా చిత్రములు అందరు నడిపించి మీరు ఆకు సిద్ధపరుచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏ సుక్రీస్తు పరిషత్ అన్నమూనో తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రార్థించండి మహాపరిషుదుడ మహోన్నతుడ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవా జీవాధిపతి అనేస్తాయా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి నా ప్రభా నాయన ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడి రెక్కల కింద భద్రపరుచుకున్నావు తండ్రి ప్రభా అనేకులు ఈ దినాన్ని చూడలే ఎక్కడ ప్రభావ కానీ మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రముల ప్రభా సమస్త మహిమా గణతా ప్రభావములు తండ్రి నీకే వేగములు కలుగును కాక హలేలుయా తండ్రి ఇదిగో ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో ప్రభా ఆయన ఒక చిన్న మందగా మేము కూడుకున్నాం ప్రభా తండ్రి పాఠాల ద్వారా మీరు మహిమలందరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చూసుకోత్రములు ప్రభాతం అండి ఏదైతే ప్రభావం ఇన్న వాక్యం మరో ఉదయంలో భద్రపరచుకోవాలా ప్రభాతం అండి ఆ వాక్యాన్ని మరో ఉదయంలో భద్రపరచుకుని వాక్యనుసారంగా మేము జీవించాలి అట్టే కృప నటి ధన్యతను మాకు దయచేయండి ప్రభాతం అండి అలాగే ప్రభా తండ్రి మీ ఇతరుల పట్ల మేము ప్రేమ చూపించే వారికి ఉండాలా మా శత్రువులను కూడా మేము కరుణించాలా ప్రభా మమ్మల్ని చెప్పించే వారి కోసం కూడా మేము ప్రార్థన చేయాలా అలాగే ప్రభా దీనులకి మేము సహాయం చేయాలా దరిద్రులకి అలాగే విధవరానికి కూడా మేము సహాయం చేసే మనసు మాకు దయచేయండి ప్రభానైనా తండ్రి మంచి మీ గుణాలు మాకు దయచేయండి ప్రభానైనా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా దినదినం మీ యొక్క వాక్యంలో మేము బలపడాలా ప్రభా ఆత్మీయంగా మా అంతరంగ పురుషుని మేము బలపరుచుకోవాలా ప్రభ నా తండ్రి నా తండ్రి అలాగే మా చెవులు అలాగే ప్రభ మా కళ్ళు ప్రభా తండ్రి మీ స్వస్థ కలగాల ప్రభ నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రంలో ప్రభా ఇదిగో ప్రభా కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది ప్రభా నాయన తండ్రి ఈ వైరస్ బారిన ఎవరిని పడకుండా అందరినీ మీరు కాచి కాపాడండి ప్రభా తండ్రి ఏదైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో వాళ్ళ జీవితంలో ప్రభా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీరే కాపాడండి ప్రభా అలాగే కరోనా బారిన పడిన వాళ్ళందరినీ మీరే కాచి కాపాడండి ప్రభా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే ప్రభా ఆ సిస్టర్ తండ్రి కరోనాతో కిమ్స్ హాస్పిటల్లో సునీత అనే సిస్టర్ బాధపడుతుందో ఆమెను మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి నా తండ్రి ఆ కరోనా వైరస్ ప్రభా మీరు పెద్దస్తే ప్రభా తండ్రి ఎవరైతే ప్రభానైనా ఈ బారిన బడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళందరినీ మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి అందరినీ ప్రభానైనా మీరే స్వస్థపరచండి ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు మీరే పరమ మీరే గొప్ప దేవుడు మీరే కాబట్టి మీరే అందరినీ సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్న తండ్రి మీకు హృదయపూర్వక వందనాలు మీకే సమస్త మహిమా గణతా ప్రభావం ఏ చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడైన ఏస్తుక్రిస్తున్న అమ్మ పేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మా రక్షణ కర్త పరిశుభ్ర సర్వామి సర్వాధికారి ఆకర్షణి భూమి సృష్టించిన మహా గొప్ప దేవుడు ప్రభావ మీకు వందనలు బ్రహ్మ దేవామి పర్వ మాతో మాకించిన మాట్లాడే బ్రోహ మీకు ఎంతో లెక్క లేని వందనల ప్రోగ మీ యొక్క యాజకత్వం ప్రభు మాకిచ్చిన రేసే దాన్ని మేము నిర్వర్తించాలా పరిశుద్ధతతో యథార్థతో మీ యొక్క మార్గంలో నడుస్తూ కోప ఫేసయ్యా మీకు వదనాలప పూర్తిగా ఈ లోక సంబంధాలు లోక ఆలోచనలు మాలో నుంచి తీసివేసి మీ యొక్క సహాయం చేత మీ యొక్క పరులోక జ్ఞానం చేత నడిపించండి గోప రూపాయ కలిగి అయ్యి రాజ్య ప్రభుల ప్రోహ మీ వాక్యం ప్రతి ఒక్కరు హృదయాన్ని మండించాలా గోప లేకపోతే అది ఒంటి ఉండి మృతమైపోతుంది దేవా అలా జరగడానికి విలు ప్రభావం ప్రతి ఒక్క హృదయాన్ని మందించండి ప్రభావం తిరిగి ప్రభావం మీ సేవలో వాళ్ళని బలంగా వాడుకోండి ప్రభుత్వం మీ మరి మారదామైతేవా గొప్పదేవా సర్వాధికారి ప్రేమ మయాభం సహాయం లభించండి ప్రభావం పరిస్థానం చేగంలోకి నడిపించండి ప్రభావం మీ కృపచతం కంటే జీవన జీవాధిపతి ఆరక్షని కాపాడుతున్న కాపాడబడుతుందంటే దానికి ప్రభుత్వం న్యాయం చేయాలా మేము పడుతున్న ప్రభావం కాపాడబడటం వల్ల ప్రభావం మీరు దయ విధించి మీరు కృపచత నడిపిస్తున్న ప్రభావం అవి దానికి ఒక రిలీజర్భా ఉత్తిరా తీర్గా ఉండడానికి వీలు మాలో గ్రహం మీ ఆత్మనిపించమ ఆవేశాన్ని తవ్వా మీరు అతి సమయం కావాల ఇంకా మేము ఉండడానికి వీలైతే కావాల మీ ఆత్మ చిత్ర తీర్మానం చేసుకున్నాం తప్ప ముందుకు వెంటనే చేయడానికి వీలు మీ నావం నేర్చుకుని ముందుకునే ఈ డేస్ ను కూడా మేము వినియోగించుకోకపోతే మా జిందీ అతిని యూజ్ చేసుకోవాలా మీ నామం శ్రవణ్ డిటెక్షన్ ఇచ్చే శ్రవణ్ ఆయన ఆయన కోసం నీతి నిజాయితీగా పనిచేసిన ప్రతి ఒక్కరికి సదాకాలం చోడ ఉండును గాకే ఆమె ప్రిజరా okay sir understood everyone okay right aa